సంకీర్తన రెండు తలమేల కులమేల తపమే కారణము ఎలమి హరిదాసులు ఏ జాతి అయిననేమి కాకమువల్ల బుట్టదా ఘనమైన అశ్వద్ధము దాకొని గుల్లలో పుట్టదా ముత్యము చౌకైన విశలతనే జన్మించదా నిర్విషము ఏకడ మహానుభావులెందు పుట్టిరేమి పిడిపిరాళ్ల బుట్టవా చెలువైన వజ్రములు పుడమి నీగలవల్ల పుట్టదా తేనె వెడగు పిల్లిమేనను వెళ్లదాయనా జవ్వాది బుడివోని పుణ్యులెందు నుదయించిరేమి పంకములో బుట్టదా పరిమళపు తామెర కొంకపు కీటకములందు పుట్టదా పట్టు కొంకక శ్రీవెంకటేశు గొలిచిన దాసులు సంకలీని జ్ఞానులెందు జనించిరేమి